అన్య వస్తువులను దర్శించడం జరుగుతున్నది ఇక్కడ ఒక సమస్య వచ్చిందట ఏమిటంటే అద్వయం బుద్ధి యొక్క తెలివిలో బుద్ధి బ్రాడ్ ఫార్వర్డ్ జ్ఞానంలో అంటే జన్మాంతర అజ్ఞానం జన్మాంతర జ్ఞానం రెండు ఉన్నాయి మనలో విజ్ఞానమయ్యే క్వశ్చన్ ఇది సనాతన ధర్మం ప్రతిపాదించినటువంటి సూత్రం అనమాట నాయన దేహాంతర ప్రాప్తి చెందినప్పటికీ నీ విజ్ఞానమయ్యే కోశం ఏదైతే దేహాంతర ప్రాప్తికి సహకరిస్తుందో అది నీ అజ్ఞానాన్ని నీ స్వరూప జ్ఞానాన్ని రెండింటినీ మోసుకొస్తుంది చూడండి మనలో అనేక మందికి వారిలో సాధన సంస్కారం ఎప్పుడు మేలుకుంటుందో వాళ్ళకి తెలియదు ప్రధానమైన సమస్య ఇది మానవ జీవితంలో ఒక్కొక్కరికి బాల్యంలోనే ఆ సాధన సంస్కారం మేలుకుంటుంది ఇప్పుడు మనం బాలబోసల పిల్లలందరినీ చూస్తున్నాం దరిదాపు పది మంది పదిహేను మొదట్లో ఐదుగురున్నారు మెల్లగా పది పదిహేను అయ్యారు తొందరలోనే ఒక ముప్పై నలభై మంది దాకా మన వాళ్ళు సిద్ధపడతారు చిన్నప్పుడే అతన్ని సంస్కరించేటటువంటి పని ప్రయత్నం పెద్దలు చేయలేదా చేస్తారు ఏ తీర్థాలకు తీసుకెళ్ళడము క్షేత్రాలకు తీసుకెళ్లటము భగవన్ నామస్మరణ వినిపించడము లేదా భగవద్భక్తి మార్గంలో అతన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తారు పెద్ద కానీ అతనిలో సాధన సంస్కారం గనక మేల్కుంటేనేమో చాలా సులభంగా దాన్ని సాధన సంస్కారం మేల్కోలేదనుకోండి అప్పుడు అమ్మవారు కరుణించాలి అంటే ప్రకృతి దయచూపెట్టాలన్నమాట తన కర్మ చేత తన సంస్కారాల చేత తానే కొట్టబడాలి బాగా బాధించబడాలి ఇది అమ్మవారు అనుగ్రహించడం అంటే బాధించబడినప్పుడు ప్రతి ఒక్కడ ఎవరిని పిలుస్తారండి ఏదైనా బాధ కలగగానే అమ్మా అంటాడు వెంటనే అమ్మాయి యొక్క స్ఫురణకు వచ్చేస్తాన ఎవరి అమ్మ అంటే కళ్ళకు కళ్ళెదరకుండా కనబడుతున్న బొమ్మ కాదు జగజ్జనని ఆవిడ స్ఫురణకు వస్తుంది అనమాట చేస్తుంది సరేనా ఇది అంతా ఎందుకు జరిగిందో తెలుసుకో విచారణ చేయకొద్దిగా అని నీలో నిన్నే ఆ ప్రేరణ కలిగిస్తుంది అనమాట కలిగే జీవురే శివ జ్ఞానప్రదాయిని కదా నేను జగన్మాత్ ఎవరు శివ జ్ఞానప్రదాయ ఇవాళ వరలక్ష్మి వ్రతం అందరూ ఆచరిస్తారు భారతదేశంలో అందరూ దరిదాపు ఇవాళ నూట ముప్పై కోట్లలో కోట్ల మంది ఒకేసారి ఆచరించే వ్రతం వరలక్ష్మి వ్రతం అసలు భూగోళం మీద ఒకేసారి వంద కోట్ల మంది ఎవరింటో వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఆచరించేటటువంటి ధర్మం వ్రతం ఎవరూ చెప్పకుండా ఎవరి ఉపదేశంతో పని లేకుండా ఏ గొడవలతో పని లేకుండా హాయిగా చేస్తారు వంద కోట్ల మంది ఆనందంగా చేస్తారు అసలు ఇంత బిగ్ ఫెస్టివల్ లేనే లేదు భూమండలం మీద కానీ అందరు తెలుసుకోవాల్సిందేంటి ఆవిడ్ ఏం వరం అడగాలి అంటే ఆవిడ పేరేమిటి వరలక్ష్మి అంటే ఆవిడ పని వరాలి ఇవ్వడమే పని ఆవిడ పని ఏం అడగాలి అసలు ఆవిడ ఇది మన ప్రశ్న ఆవిడేమివ్వగలదు ఎవరైనా మనకు ఏదైనా ఇవ్వదలుచుకున్నారనుకోండి మనం ఏం అడగాలి వాళ్ళు ఇవ్వగలిగిన దాంట్లో మ్యాక్సిమం అడగాల లేకపోతే చల్లని పైసలు అడగాల ఇలా జాగ్రత్తగా గమనించాలన్నమాట ఆవిడెవరు శివ జ్ఞానప్రదాయ నమస్తే మహామాయే శ్రీ పీఠే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి ఎరణమో ఏమండి ఆవిడ శంఖము చక్రము గదా ఎందుకండి ఆవిడ ఆవిడ ఏమైనా యుద్ధం చేస్తుందా పెడుతుందే హాయిగా మనం ఏదో పూజలు చేస్తాం హాయిగా మనకేదో డబ్బులు ఇస్తుంది మనం పూజలు చేసి ఆవిడ డబ్బులు ఇచ్చేదానికి ఆవిడకి శంఖము చక్రమో కదా ఎందుకండి ఆలోచించాల అంటే వాళ్ళు ఏదో చెప్పదలుచుకుంటున్నారు ఆ రూపం ద్వారా ఆ రూపకమైన బోధన ద్వారా అక్కడేదో చెప్పదలుచుకోవాలి వేదాంత విద్యలో ఇది గొప్ప ప్రతీకాత్మకమైన బోధాబద్ధతిని మార్మిక బోధ అంటారా గగనే నీలతాధిపత్ అన్న ఉపమానం తీసుకుని మనం అయితే ఇప్పుడు ఇదంతా చెప్తున్నామో ఇదంతా గగనే నీలతాధిపత్ అది దృశ్యభ్రాంతి అయినా గగనే నీలతాధిపత్తి దృగ్భ్రాంతి అయినా గగనే నీలతాధిపత్య నీలవర్ణం సంస్కృత శబ్ద నీలవర్ణం అంటే నలుపు అర్థం కూడా వస్తుంది తెలుగులో అంటేనేమో ఏదో దానికి ఆకాశం బ్లూ రంగు ఏదో అది ఏం రంగు అని చెప్పాలో బట్టి తెలుగులో పేర్లు లేవు మనకి మన భాష ఇంకా అంత పరిపుష్టం కానట్టుంది సరే ఇట్లా చూస్తే మహామాయా స్వరూపిణిగా ఉన్నటువంటి జగజ్జనని ఏమంటే జగజ్జనని సద్వస్తువ అసద్వస్తువ ఇప్పుడు అంటే నిన్ను జన్ తల్లి గర్భంలో నుంచి రక్షిస్తూ పోషిస్తూ జననాన్ని అనుగ్రహిస్తూ నీ మరణాన్ని కూడా అనుగ్రహిస్తున్నది ఈ మహామాయా స్వరూపిణియే నీ దేహాంతర ప్రాప్తిని నిర్దేశిస్తున్నది కూడా ఈ మహామాయా స్వరూపిణియే ఎందుకు నీకు అనుక్షణం తోడుగా ఉంది ఈవిడ నీ ప్రతి శ్వాసలోనూ ఉన్నది ఈ మహామాయా స్వరూపిణియే ఆవిడ గగన సదృశ్యం ఆవిడ ఆకాశానికి సాక్షి ఆకాశం లేనిది ఎక్కడా అమ్మ లేనిది ఎక్కడా కాబట్టి అలా చూడాలి జగజ్జన ఏం అడగాలి ఇప్పుడు ఆవిడ్ కొద్దిగా సహాయం చేయవమ్మా ఒక ఈశ్వరుడు